ృతిపురాణామాలయ కరుణా నమాదింశంకర దృశ్యమానస్వ జగత్రహ్మశబ్దేర స్వ్రకాశాత్మకం ఈ మహావాక్యం దృష్టో న అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం అంటూ ఆత్మ అనే దాన్ని చూసినాము ఇక బ్రహ్మ అనేది ఇప్పుడు బ్రహ్మను తెలియట్రహ్మను అర్థం చేసుకుంటుట అనే దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం సో సాధారణంగా జనులు బ్రహ్మను అర్థం చేసుకుంటుట అనే అనేదానికి ఏ విధంగా ముందుకు వెళ్తారు అడుగు ముందుకు వెళ్తారంటే ఈ జగత్తుతో సంబంధం లేకుండా బ్రహ్మను భావన చేయుట అన్నట్టుగా అడుగు ముందుకు వేస్తారు బ్రహ్మ అంటే ఏమని చెప్తారంటే జగత్తు యొక్క కర్త అని చెప్తారు అంటే జగత్తు సత్యం ఒక పెద్ద కూర్చుని కుమ్మరి వాడు కుండరు ఈ జగత్తును ఒక పెద్ద తయారు చేశాడు జగత్తు యొక్క కర్త బ్రహ్మ పర బ్రహ్మ దేవుడు అది చాలా తొలి దశ తత్వాన్ని చెప్పడానికి తొలి దశ అయితే నెక్స్ట్ స్టెప్ లో ఎలా చెప్తారంటే బ్రహ్మ జగత్ కర్త అని చెప్పడం బ్రహ్మ జగత్ కారణం అని చెప్తారు కర్త అనే మాట తీసేసి కారణం అనే మాట పెడతారు కారణం అనడం అంటే ఉపాధారం అంటే ఇంకా బాగుంటుంది బ్రహ్మ జగత్తునకు ఉపాధానం అంటే దిఫ్ ఆఫ్ దిస్ యూనివర్స్ దిస్ అన ఇప్పుడు చపాతీలు తయారు చేయడానికి ఆట కావాలి అంటే మీరు ఒక్కొక్క చపాతీ ముద్ద తీసేలా ఇలా చేయటం కాదు చపాతీల మెషిన్ ఒకటి ఉంటుంది నేను చూసాను ఆ మెషిన్ ఆ చపాతీల మెషిన్ లో ఎడ్ చేస్తారంటే చపాతీ పిండి పోసేస్తారు ఒకవైపు దాంట్లో అది ఇస్తుంది ఓ బస్తా దీంట్లో పోయి అరవై కేజీల పిండి పోయి పిండి పోసేస్తారు ఇరవై లీటర్ల వాటర్ పోయి వాటర్ పోసేస్తాడు పోసేసి మూతలు వేసేసి స్విచ్ ఆన్ చేస్తే ఇంకా అది అన్ని లోపల సౌండ్లు వస్తూ ఉంటాయి అంటే అది పిండిని నీళ్లలో కలుగుతుంది మీరింగ్ అని దాని ఇలా ఇలా సాగ తీస్తుంది ముద్ద చేస్తుంది తర్వాత ఉండలు చేస్తుంది ఒక్కొక్క ఉండని అది ఫీల్ చేస్తుంది అక్కడేమో హేటర్ ఉంటుంది అన్ని చేసి ఇటు చపాతీలు వస్తూ ఉంటాయి మొట్టమొదటి సౌండ్లు వస్తాయి గడ గడ గడ గడగడ సౌండ్లు వస్తాయి ఐదు ఐదు నిమిషాలు ఆ తర్వాత ఇక చపాతీలు వచ్చే ముందు ఫోటో ఒకటి కూర్చుంది మనం బుట్ట పెట్టేస్తే దాని నిండా చపాతీని పడుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ చపాతీలకి ఏంటి ఆట ఇక్కడ మీకు అది స్పష్టంగా ఆట నుంచి చపాతీ అలాగే డోనట్ మెషిన్ కూడా అలాగే డోనట్ మెషిన్ లో కూడా ఆ పంచదార తర్వాత ఆట నీళ్లు ఆలు ఇవన్నీ ఫీడ్ చేసేస్తారు అది వాడు ఇచ్చిన ప్రకారం అన్ని ఫ చేసేస్తుంది కదా ఫీల్ చేసి స్విచ్ ఆన్ చేస్తారు మూతలు అది పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తారు మీరు మూతలు పెట్టేది స్విచ్ ఆన్ అవ్వదు మరి మెషీన్ రే అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంది మూతలన్నీ వరకు మెషిన్ ఆన్ అవ్వదు ఎందుకంటే లేకపోతే అన్ని కింద మీద పడతాయి ఏది పడడానికి వీల్ లేదు అలాగే టిక్ లో మెషిన్స్ ఆపరేట్ చేస్తారు సో అది ఆన్ సౌండ్ వస్తాయి గడ గడ గడ గడగడో సౌండ్ వస్తాయి ఇంకా డోనర్స్ వస్తూ ఉంటారు ఇది ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ ఆ డోనట్స్ ఎప్పుడు మేషీనా చేస్తాడో వాడు అక్కడ బోధి పెడతారు ఆ టైం కి జనం అందరూ పోగొట్టారు వాళ్ళు చేసే ప్రక్రియ చూస్తారు టూరిస్ట్ అట్రాక్షన్ తర్వాత కొనుక్కుంటారు కూడా హాట్ హాట్ డోనట్స్ సో ఆ రకంగా భగవంతుడు దీన్ని ఏ మెటీరియల్ తో తయారు చేశాడు అనే ప్రశ్న ఉదయిస్తే ఈ జగత్తుకు భగవంతుడే ఉపాదానము అని రెండవ మాట దీంట్లో ఏమని చెప్పారంటే జగత్తుకి ఈశ్వరుడు కర్త అని తెలుసుకోవటానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు చిన్నపిల్లలు కూడా తెలుసుకుంటారు చెప్పగానే ఓహోలాగా ఎందుకంటే కుమ్మరి చూసి అనుభవం ఉంటుంది కనుక ఆ అనుభవాన్ని దీనికి అన్వయించుకుని ఈ జగత్తు అనేటువంటి దీన్ని పెద్దదో ఒకటి ఒక ఆయన ఆయన మామూలు వాడు అయ్యి ఎందుకంటే కొమ్మరివాడితో పోలిస్తే ఆయన చాలా చాలా కొన్ని కోట్ల కోట్ల కోట్ల రెట్లు గొప్పవాడు అయి ఉంటాడు అంచేత ఆయనకి దేవుడు బ్రహ్మ అని పేరు పెట్టి ఆయన జగత్తును చేసినాడు అది ఫస్ట్ లెవెల్ ఆ లెవెల్లో అర్థం చేసుకోవడానికి పెద్ద ఎక్కువ జరిగితే అట్లా అక్కర్లేదు కానీ బ్రహ్మయే ఉపాదానము ఎందుకంటే బ్రహ్మ కర్త అయితే మెటీరియల్ రక్షణ నుంచి వచ్చింది మరి ఏ పదార్థం తోటి జగత్తుని తయారు చేశాడు అంటే ఎవళ్ళెవడో ఎవరిలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు వేదాంతులు ఏమన్నారంటే ఈ జగత్తును తయారు చేయడానికి ఉపయోగించినటువంటి పదార్థం ఏది కలదో అది కూడా బ్రహ్మయే అంటే బ్రహ్మ తన నుండి ఈ జగత్తును తయారు చేశారు అలా కూడా ఉంటుందా కర్త అన్నప్పుడు దృష్టాంతం ఏం చెప్పారు కొమ్మరి వాడు కుండల దృష్టాంతం మార్చుకోవాలి కర్త సాలి సాలి మూడు సాలి వీడు దృష్టాంతం పెట్టుకోవాలి అక్కడ అలా చేసుకోండి కాబట్టి జగత్తునకు ఉపాదానము బ్రహ్మ అని సెకండ్ లెవెల్ అయితే ఇంకొక లెవెల్ ముందుకు వెళ్ళి చెప్పాలి ఏమిటంటే జగత్తునకు కర్త కాదు ఉపాదానము కాదు అధిష్టానము బ్రహ్మ అది అంటే ఏంటి జగత్తు అనేది పదం ఎప్పుడు వాడేదో అది ఇంకో పదాన్ని పట్టుకొస్తుంది అధ్యారోపము అనే పదాన్ని పట్టుకొస్తుంది అధ్యారోపణ లేకుండా అధిష్ఠానము ఉండదు కాబట్టి మీకు జగత్తు అధ్యారోపము చేయబడుతోంది అంటే జగత్తు అక్కడ యశాక్ష్యంగా లేకుండా మీరు మీ భావనతో జగత్తును ఉన్నదిగా మీరు చూస్తూ ఉన్నారు అలా కూడా సంభవమా లేని దానిని చూడడం సంభవమేనా సంభవమే ఉదాహరణకి మీరు ఆలుచెప్ప చూసి వెండిని ఆలు చెప్పును ఉంటారు కానీ వెండిని చూస్తారు ఆలుచెప్పును చూడకుండా వెళ్లిని చూస్తారు కాబట్టి ఇప్పుడు వెళ్లి అధ్యారూపమైనది వాళ్ళ చిప్ప అధిష్టానమైనది అలాగే మీరు సర్పాన్ని చూస్తారు త్రాడును చూడకుండగా త్రాడు అధిష్ఠానమైనది సర్పము అధ్యారూపమైనది కాబట్టి ఈ విధంగానే నానాత్మవిశిష్టమైన జగత్తును చూస్తారు మీరు పరబ్రహ్మను తెలియడానికి బదులుగా దానిపై నానాత్మ విశిష్టమైన జగత్తుని అధ్యారోపం చేస్తూ ఉంటారు కాబట్టి జగత్తు అధ్యారూపమవుతుంది బ్రహ్మ అధిష్టానం అవుతుంది ఎప్పుడూ కూడా అధ్యారోపము యొక్క తత్వము అధిష్టానమవుతూ ఉంటుంది అధ్యారూపము నామరూపాత్మకంగా ఉంటుంది అధ్యా ఆ నామరూపాల తత్వము అంటే నామరూపాలను తీసేయాలి అనారోపిత కారణం తత్వం ఉదాహరణకి ఆభరణ బంగారము అధిష్టానము అన్నప్పుడు ఆభరణ ప్రపంచం టేకప్ తీసుకుని దాన్ని తీసుకుని ఆ నామరూపాలని మీరు తీసుకురగాల్సి ఉంటుంది అంటే బుద్ధి ఎందు ఉన్న నామరూపాలు అక్కడ అధ్యారోపణ చేయబడుతూ ఉంటాయి ఆ అధ్యారూపాన్ని వివేకముతో మీరు ఉంటుంది బాధ అంటే తిరస్కరించుట ఎప్పుడైతే అధ్యారూపాన్ని తిరస్కరిస్తారో అధిష్టానం మిగిలి ఉంటుంది కాబట్టి నామరూపములతో మొదలుపెట్టి అధ్యారూపమును అధ్యారూపముగా గుర్తించి తిరస్కరిస్తే మిగిలేదే అధిష్టానము దానికే తత్వము అని పేరు అది బ్రహ్మ అది అంటే ఇప్పుడు నేను బ్రహ్మకి ఎలా ప్రే ఎలాగా ముందుకు అడుగు వేసినాము జగత్తుతో జగత్తును పట్టుకుని బ్రహ్మ వైపు అడుగు వేసినాం మనం మీరు గమనించారా లేదా దీన్ని వేదాంతము అంట పురాణాల్లో ఎలా ఉంటుందో తెలుసునండి జగత్తుతో మొదలుపెట్టాడు దేవుడితో మొదలుపెట్టాడు దేవుడు ఉన్నాడు ఆయన ఏమో నిద్రపోతున్నాడు ఎక్కడ నిద్రపోతాడు సముద్రంలో నిద్రపోతాడు ఇంకా సృష్టి కాలేదు కదా సముద్రం ఎక్కడి నుంచి వచ్చింది ఇలాంటి వెరి వెరి ప్రశ్నలు వెళ్ళడం మానేసి నోర్మూసు విను ఆయన సముద్రంలో పాము మీద నిద్రపోతున్నాడు అప్పుడు సృష్టి చేయాలని ఆయన గడిపించింది తను నిద్రలేసి సృష్టి చేయడం అందుకోసం తన నాభి కమలం నుండి నాభి నుండి ఒక పద్మాన్ని సృష్టిస్తాడు ఆ పద్మం అలాగే పైకి వస్తుంది ఆ పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు ఇది ఇంకా జగత్తు రాలేదు ఇవన్నీ వచ్చాయి ఆ బ్రహ్మదేవుడితోటి నువ్వు నువ్వు జగత్తును సృష్టించు అని అంటే ఆయనకి ఎలా సృష్టించాలో తెలియదు తెలియకపోతే నువ్వు తపస్సు చేయి తపస్సు చేస్తే తెలుస్తుంది అని ఒక ఆకాశవాణి వినపడుతుంది ఆ బ్రహ్మదేవుడి ఆకాశవాణి వినపడుతుంది మళ్ళీ దాంట్లో ఆకాశం ఒకటి ఇంకా సృష్టి కాలేదు అప్పుడు ఆకాశవాణి మీద తపస్సు చేస్తాడు ఆ మంత్రం కూడా ఆకాశవాణి ద్వారానే వినపడుతుంది తపస్సు చేస్తే అప్పుడు ఈ ఆకాశవాణి అన్నది ఇప్పుడు ఆ మాటకి ఎక్కడ విలువ లేకుండా ఉండేది మా చిన్నప్పుడు మేము రేడియో ఎక్కడం ఎలక్ట్రిసిటీ ఎరగం రేడియో ఎరగం అనాది మానవులుగా ఉండి ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది సో అనాది బానులో ఆదిమాను పడేవారు ఒక ఆయన ఉండేవారు చిచ్చన్న మేస్తారని ఒక సజ్జనుడు ఒక ఉండేవారు ఆయన దగ్గర బేటరీ ఆపరేటెడ్ రేడియో ఒకటి ఉండేది మొత్తం ఆ గ్రామానికి ఒకే ఒక బేటరీ ఆపరేటెడ్ రేడియో ఇంతంత పెట్టెలు ఏదో కట్టాలి అక్కడ తాడు తోటి కట్టాలి అదంతా రిసెప్షన్ రిసీవింగ్ అనమాట రేడియో సిగ్నల్ రిసీవ్ చేసుకోవటం తాడు దాటిదేదో కట్టాలి ఇంత విశాలమైనటువంటి వస్త్రం పట్టు వస్త్రంలా ఉండేది ఒకటి పొడుగు అదిలా కడితే అది రిసీవ్ చేసుకుంటుంది అది కైన్ బ్యాంటినా రేడియో యాంటీనా పెద్ద పెట్టి అప్పుడు చెప్పేవాళ్ళు ఆ పెట్టిలో ఒక ఆయన కూర్చుని వాటిలో ఇచ్చాడంటే కాపుడు మేము అయితే నాకు డౌట్ వచ్చి మనిషి పెట్టిలో ఎలా పడతాడా మొత్తానికి మనిషి కొంచెం ఒదిగి కూర్చోదగ పెట్టిలాగే ఉంది అంత పెద్ద ఉండి ఇలా పెట్టేరు పెద్ద పెట్టి సో అలాంటివి పంచాయతీ బోర్డులో ఒక రేడియో మా ఊళ్ళో దత్తరు గారింట్లో ఒక రేడియో దత్తరు గారు అయితే జమీందారు గారు అలాంటి వాడు ఉంటారుగా ఒక రేడియో అవే ఎదుగుదు ఆ పెట్టిన లోపల కూర్చొని మాట్లాడేది అలాంటిది ఈ దగ్గర బుల్లి రేడియో బ్యాటరీ ఆపరేటెడ్ రేడియో ఉండేది ఆయన వాకింగ్కి వెళ్ళినప్పుడు కడువా లోపల దాచిపెట్టి ఆయన ఎదుటితో వెళ్లేవారు ఆయన వెళ్తుంటే ఎదురుగా వెళ్లిన వాళ్ళు సన్నైపోయేవారు ఎదుట ఏవో మాటలు కనపడుతున్నాయి ఆకాశవాణి కనపడుతుంది ఈయన నడిచి వెళ్లేడు ఈయన ఈయన ఏం ఈ అని వాళ్ళకి సన్నైపుతోంది ఆయన విశ్మణ వాళ్ళు అవుతుంటే ముందుకు వెళ్తుంది ఇప్పుడు మీరు అర్థమైంది ఆకాశవాణి ఎలా అవుతున్నారు అలాంటి ఆకాశవాణి చిన్నమాస్టార్ పక్కన నిలిచిన వాడికి వినబడే ఆకాశవాణి లాంటి ఆకాశవాణి బ్రహ్మదేవుడికి వినబడి పురాణము గాలంటే అన్ని లౌకికానుభాద రూపంగా ఉంటాయి లోకానుభవాలనే ఉంచున్నాను ఇంకొక మసాలా యాడ్ చేసి పెయింట్ సో బ్రహ్మదేవుడు అప్పుడు తపస్సు చేశాడు తపస్సు ఈ కథ ఎందుకు చెప్పారంటే మీకు అక్కడ దేవుణ్ణి ఎలా ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఇంట్రడ్యూస్ నాట్ త్రూ జగత్ ఈ జగత్తు ద్వారా ఇంట్రడ్యూస్ చేయలేదు ఈ జగత్తుని పక్కన మాడేసి దేవుడు నాడు అని అలా ఇంట్రడ్యూస్ చేశారు అది పురాణ పద్ధతి కానీ శాస్త్రం యొక్క పద్ధతి అలా ఉండదు చాలా ఉంటుంది ఈ జగత్తు ద్వారా మీకు దేవుణ్ణి ఇంట్రడ్యూస్ చేశారు ఇది ఎలా ఉందంటే బంగారము చెప్పడానికి బంగారం అనేది ఒక దేవుడు అది అది మెరిసిపోతూ ఉంటుంది అది వైకుంఠంలో ఉంటుంది అని చెప్పినట్టు అలా కాదా బంగారపు ఆభరణ ప్రపంచంలోకి వెళ్ళి ఆ ఆభరణాలను నామరూప నిరాశపూర్వకంగా నామరూప తిరస్కార ఆభరణాలను తెలుసుకుంటే ఎప్పుడైతే అధ్యారూపం పోయిందో మిగిలి ఉండేది అధిష్టాన రూపమైన బంగారం ఆ విధంగా మీరు జగత్తుని చూస్తూ జగత్తు ద్వారా మీరు పరబ్రహ్మను చూడాలి అంటే ఏమవుతుంది జగత్తు లక్షణం అవుతుంది అంటే కదండి జగత్తుకే చూస్తూ జగత్తు ద్వారా పరబ్రహ్మను చూడాలంటే ఇప్పుడు పరబ్రహ్మది జగత్తు ఏమిటవుతుంది లక్షణం అవుతుంది ఎందుకంటే జగత్ దేని అది దానికి చూడబడేదానికి లక్షణము ఎందుకని చూపిస్తోంది కనుక బ్రహ్మ లక్ష్యతే అని అయినా దీని చేత బ్రహ్మ తెలియబడుతుంది చూడబడుతుంది కనుక ఈ జగత్తు బ్రహ్మకు లక్షణము అయితే లక్షణము బ్రహ్మలో స్వరూపంగా ఉండి బ్రహ్మను చూపిస్తోంది అంటే జగత్తు సత్యమవు ఇప్పుడు వెంకయ్య గారు ఎవరు అని అడిగాను అనుకోవాలి అంటే తల మీద పెద్ద కంతి పెద్ద కంతి ఒకటి ఉంది ఆ కంతి గల మారు వెంకయ్య గారు అని చెప్పారు ఎవర వెంకయ్య గారిని అడిగితే గొసగుసలాడితే ఆ కంతి చూడరా కూర్చున్న వాళ్ళలో పెద్ద కంతి ఉంది తల మీద ఆయనే వెంకయ్య గారు అని చెప్పే కానీ వీడు గొసగుసలాడా అప్పుడు వీడు ఎలా అప్పుడు వాడికి కంతిని చూసి వెంకయ్య గారిని తెలుసుకుంటాడు ఇప్పుడు ఈ కంతి వెంకయ్య గారి స్వరూపం ఉంది ఎంతో కంటి లేని వెంకయ్య గారు ఉండరు కంచితో సహా వెంకయ్య గారు ఉంటారు అలాగా ఈ జగత్తు దేవుడికి కంచి వంటిగా ఒకవేళ కంచి వంటిదైతే దాని స్వరూప లక్షణము అంటారు వెంకయ్య గారు కనపడిన తర్వాత కూడా ఆ కంతి అలాగే ఉంటుంది వెంకయ్య గారిలో భాగంగా ఉంటుంది ఆ జగత్తు ద్వారా మీరు జగ చూసినప్పుడు ఆ బ్రహ్మంలో జగత్తు స్వరూప స్వరూపమై ఉంటుంది అంటే బ్రహ్మ ఉండడు కేవలం బ్రహ్మ ఉండడు జగత్తనే కంచితో కూడిన బ్రహ్మ ఉంటాడు అలా మీరు కాదు మరి దేవు లక్షణం ఇది తపస్థ లక్షణము అంటే బ్రహ్మను చూడడానికి లక్షణంగా పనికొస్తుంది కానీ బ్రహ్మ స్వరూపంలో మాత్రం భాగము కాదు కాబట్టి బ్రహ్మ సస్యం కదా ఇది బ్రహ్మస్వరూపంలో భాగం కాకపోతే మరి ఇది ఏమైపోతుంది మిక్స్ అయిపోతుంది మిక్స్ అయి అంటే ఏమిటనమాట మిత అంటే సత్యము కానిదై సత్యమును లక్షింపజేస్తుంది సత్యము కానిదై సత్యమును తెలుసుకున్నటకు సహకరిస్తుంది దాన్ని మిత్య అంటారు దానికే అధ్యారూపము అని అంటారు కాబట్టి ఈ విధంగా మీరు జగత్తు ద్వారా దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ మానవ స్వభావం ఎలా ఉంటుంది దేవుణ్ణి జగత్తుతో సంబంధం లేకుండా ఎక్కడో పెడతాడు దేవుడు జగత్తుకు సంబంధం లేకుండా దేవుడు ఎక్కడున్నాడు వైకుంఠంలో ఉన్నాడు వైకుంఠం ఎక్కడుంది అస్తియాఖండంలో ఉందా ఖండంలో ఉందా అంటే ఈ ఖండాలు వేటిల్లోనూ లేదు ఎక్కడుంది మరి పైన ఎక్కడో ఉంది పైన అంటే పైకి చూస్తే స్వర్గం కదా దానికంటే పైనంది దానిపైన మహర్ లోకం జనలోకం తపోలోకం సత్యలోకం వాటికంటే పైన ఉంది అక్కడ ఉన్నా ఉంది ఆ లోకం వైకుంఠ లోకం అక్కడ దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఆ దేవుడికి దండం పెట్టడం ఆయన్ని ప్రార్థించడం ఎందుకంటే కొన్ని కోట్ల కోట్ల కోట్ల మైళ్ళ దూరంలో ఆయన ఉన్నాడు ఆయనకి దండం పెడితే మాత్రం ఉపయోగం ఏంటి బిల్డింగ్ లో ఉన్నాయి రోడ్డు మీద నిలబడి దండం పెట్టాడు అనుకోని ఏమిటి ఉపయోగం ప్రార్థిస్తే ఏమిటి ఉపయోగం అంటే అక్కర్లేదు ఆయన యొక్క రూపము వంటి రూపమును మనం ఇక్కడ దేవాలయంలో పెట్టి మనం ఇక్కడ ప్రార్థిస్తే ఆయనకు వినపడుతుంది అని ఈ విధంగా మానవుడు ఏర్పాటు చేసుకుంటాడు చూసుకుని తీర్థయాత్రలో అవి చేస్తూ ఉంటాడు మీ ఊళ్ళో మీరు దేవాలయం కట్టుకున్నారు కదా మీ మీరు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టారు మీ ఊళ్ళో కట్టారు మీ ఊళ్ళో కట్టినప్పుడు ఈ మీ ఊళ్ళో ఉండే ఆలయంలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆయన దేనికి ప్రతీక వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువుకి ప్రతీక మనం తిరుపతి పరిగెడతాను ఆ వైకుంఠం వెడలేదు కాబట్టి మీ ఊళ్ళో కట్టుకున్నారు కదా మీ ఊళ్ళో కట్టుకున్న టెంపుల్ కి తిరుపతిలో ఉన్న టెంపుల్ కి తేడా ఏమిటి అంటే ఆర్కిటెక్చర్ ఒకటి తేడాగా ఉన్నాయో అందుకోసం మీ ఊళ్ళో ఉన్న స్వామి వెంకటేశ్వర స్వామి తేడా ఏమి కాబట్టిదంతా కూడా ఫ్రెష్ నా అడగవద్దు నోరు మోసుకుని నేను అనే లెవెల్లో ఉంటుంది కాబట్టి స్వయంభూ అంటే ఆయన వైకుంఠంలో ఉన్నారు స్వయం భవతి స్వయంభూ అంటే వైకుంఠంలో ఉన్నారని కదా మరి కాబట్టి ఇది కాదు పద్ధతి దేవుణ్ణి జరుచుకునే పద్ధతి ఇది కాదు మరి ఎలాగా బ్రహ్మ దేవుడు జగత్తునకు అధిష్టానం ఇది ఉత్తమోత్తమైన పద్ధతి మిగతావన్నీ కూడా దీని వైపు తీసుకొచ్చేటువంటి ఉపాయములు అని మీరు చెప్పినట్లయితే వాటికి కొంత సేవింగ్ గ్రేస్తుంది సార్ వాటికి కొంత వాల్యూ వస్తుంది దీనికి ఉపాయములు కావు అంటే అవి వాల్యూలెస్ అయిపోతాయి ఈ ఉపాయములు కాకపోవడం అలా ఉంచి ఈ సత్యాన్ని వైపు రావడానికి అలా ఆటంకములు అవుతాయి అన్నట్లయితే దట్ ఈస్ సమ్థింగ్ వెరీ అన్పార్చునేట్ సో మనకి చెరువులు ఆలోచించుకోవాలి ఇదంతా కూడా వేదాంతం అంటే ప్రధానంగా ఉంటుంది పాటికీ పాటలు పాడటం కాదు వేదాంతం ఉంటుంది చెరువులు అంచేతనే వేదాంత జ్ఞానం ఎందుకు చనట్లేదు అని అందరూ అడుగుతారు శ్రవణం చేస్తాం మనం చేస్తాం ఎక్కడ ఎక్కడ ఉండాలి చోటే ఒప్పుడుకుంటాం కారణం ఏంటంటే చూసిన రెవల్యూషన్ మీలో ఆ రెవల్యూషన్కి కావలసిన ధైర్యము ధీర లేక పర్యాయం వస్తుంది మీకు ఉన్నదా జనాలు మీద ఉన్న దృష్టి దే డోంట్ వాంట్ రిమోల్ట్ ట్ రిమోల్ట్ రిమోల్ట్ ఇన్ ద స్పాట్ జడలాడమని వాళ్ళ దగ్గరికి కజా పెట్టుకోమని కాదు రివోల్ అంటే మీ కొనస్సులో మీరు ఈ సత్యానికి అర్థం చేసేటువంటి ప్రతిదాని కూడా తిరస్కరించగలిగే ఆ ధైర్యం మీకు ఆ ధైర్యం వివేకాన్ని బాష్టంగా మీరు దర్శించగలగాలి సత్యాన్ని ఆ ధైర్యం మీకుండాలి అప్పుడే మీకు మీలో రివోల్ట్ ఉన్నట్టు లేక ఆ రివోల్ట్ మీలో ఉందా వేదాంతంలో చాలా సార్లు చెప్తాం ధీర కచ్చిత్ అంటే ఎబిలిటీ టు రివోల్ట్ ఎగ్నెస్ట్ బిలీవ్ అండ్ అదర్ థింగ్స్ కూర్క్ ఎగ్నెస్ట్ అటువంటి రిమోల్ట్ మీలో ఉందా సాధారణంగా జన్లలో భయం ఉంటుంది తప్ప రిమోల్ట్ ఉండదు ఆ రిమోల్ట్ భయమే ఉంటుంది ఎందుకు వచ్చిందిలే కోరి అంటే ఆత్మా బ్రహ్మ అంటారు ఇది ఎక్కడి వక్క ఇందో కాదు మనకి మనం అల్పులుగానే శాశ్స్తున్నాం కదా కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామికి పోయి దర్శనం చేసేస్తే కోరికలు తీస్తాయి ఈ ఆత్మా బ్రహ్మ ఇది పైగా అనకపోవచ్చు మీరు మోడన్ లో ఆ సెన్స్ లో మనిషి ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ద్వైతం యొక్క ప్రభావం అంత బలంగా మనిషి యొక్క మెదడు మీద పనిచేస్తూ కాబట్టి డూ యూ హ్యావ్ దట్ రివోల్ట్ ఇ మీరు ఆ అధిష్టాన రూపమైన బ్రహ్మను ధనిషంతో అదుగుతారు ఎప్పటి ఆ సంఘ అది మరి ఆ రివోల్ట్ సంఘంలో సంఘంలో మీకు మిమ్మల్ని విలువేస్తారు మిమ్మల్ని దూరం పెడతారు టీవీ ఛానల్ వాడు ఎవడో మిమ్మల్ని పిలవడం మీ జోలికి రాదు మీద కెమెరా పెట్టడం తర్వాత ఈ మీరు చెప్పేటువంటి అయమాత్మా బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ మాట అది ఎవరికీ అర్థం లేదు దానికి కావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు అరుడదు మీరు వాళ్ళ వాళ్ళని మీరు వాళ్ళతో మీరు సాటిస్ఫై అవ్వాలి వాళ్ళలో సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు సమాజంలో సంపన్నులు వీళ్ళెవాళ్ళు ఉండాలి ఎందుకంటే సంపన్నులు ఏదైనా వాళ్ళ డబ్బు అదనపు సోముడు ఉంటాయి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా క్యాషల్ ఎక్స్ట్రా రిసోర్సెస్ ఉంటాయి వాటితో ఒక ఛానల్ కోసం ఎదురు ఆ ఎక్స్ట్రా రిసోర్సెస్ కూడా ఒక ఛానల్ కావాలి ఆ ఛానల్ కూడా మళ్ళీ వాళ్ళకి కొంత ప్రయోజనాన్ని సిద్ధింపజేసేట్లా ఉండాలి అంటే ఒకటి లౌకికములైన భోగములు ఇహలోకములు ప్రాపర్టీస్ ఇటువంటివన్నీ వాళ్ళు అవన్నీ టైక్ కేర్ చేసుకుంటూ కాదు వాళ్ళకి కొంత ప్రయోజనం అంటే సొంత లోకం లభిస్తుంది నీతి పుణ్యం వల్ల నీకు ఇంత అవుతుంది అని వాళ్ళకి ఆ రకమైన రిలీజియస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కి దోహనం చేసేట్లా ఉండాలి అటువంటి ఛానల్స్ లో ఈ డబ్బుని అదర్ ఎక్స్ట్రా రిసోర్సెస్ వాడు ఖర్చు పెడతారు దానికే అలా ఖర్చు పెట్టడానికి దానికే ఫిలాంథ్రపీ అని పేరు చాలా అందమైన పేరు ఫిలాన్థ్రపీ ఇస్ ది కన్సీ రిచ్ అని ఒక మహా కూడా కాబట్టి అంటే వాడు ఆ ఎక్స్ట్రా రిసోర్సెస్ రిచ్ అంటే ఎక్స్ట్రా రిసోర్సెస్ ఉంటాయి కదా వాటిని కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఉపయోగించుకోవడం కాదు వాటిని కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి వినియోగించడం కోసం పెట్టుకుంటాడు వాడు తయారు చేస్తారు అని వాడి తరఫున పండితులు వాళ్ళు తయారు చేసి కాబట్టి అయ్యా మీరు ఈ విధంగా ఫిలాంథెరపీ చేసినట్లయితే మీకు స్వర్ణ ద్వారాలు తెచ్చుకుంటాయి ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు విమనిస్తాయి కవులు అందరూ వచ్చి మిమ్మల్ని పోగుడుతారు అని చెప్తారు ఆ రకంగా తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బంతా తీసుకెళ్లి ఒక ట్రస్ట్ ఉంటుందంట ఆ ట్రస్ట్ రిజిస్టర్ చేస్తారు ఏదో ఫోన్లు ఏదో రకంగా డబ్బు సమాజానికి మంచి కలుగుతూ ఉంటుందంటే గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ ఆ ట్రస్ట్ వాళ్ళ తండ్రి గారు తాత గారు పేరు పెట్టుకుంటారు తండ్రి తాత పేరు పెట్టకుండా సేవ చేయచ్చు ఆ లైన్ కు ఖర్చు పెట్టని రిసోర్సెస్ కి మనకి ఎంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ సెలవు అయితే అంత మంచిది మన పేరు మీద మన వంశం పేరు మీద మన తల్లి పేరు మీద తాత పేరు మీద ట్రస్ట్ పెట్టి అంటే ఏమైనా ఎప్పుడో స్వప్లానికి పోయిన తండ్రి గారికి కూడా మనం ఏదో ఒక సేవ చేస్తున్నట్టు ఎలాగ అయ్యి ఖర్చు ఎలాగా అది మనకి లాభం నేను చాలా దుర్మార్గంగా చెప్పొస్తున్నాను నేను ఏం చేస్తున్నానంటే నగ్నం చేసి ఇవన్నీ చెప్పకూడదు ఇవన్నీ చంద్రంకారం అసలు కట్టిపెట్టి చరకాల దాచిపెట్టాలి తప్ప వీటి అన్నింటినీ ఇలాగా బతబు చేసినట్లయితే ఇటువంటి ప్రవృత్తిని అంతని కూడా మీరు తిరస్కరించగలుగుతారా కన్ యు కమోస్ విత్ కైండ్ ఎస్ రిమోట్ అయిన కరెక్ట్ అంటే టేబుల్ కింద డబ్బు ఇస్తేనే కరెక్షన్ అవుతుందని మీరు అనుకోండి ఎనీ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రస్ట్ తీసుకారా మీరు చాలిటీ సకావరపీ చేసే మీ తండ్రి గారి పేరు మీ మోక్షన్ పేరు పెడితే గట్టిస్తారు ఎందుకని మీరు ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రస్ట్ సంతానికి పోవడం కోసం మీరు ఛారిటీ చేస్తే అండ్ మీ పేర్లు లోకంలో ప్రశ్ని పెట్టడం కోసం మీరు ఛారిటీ చేస్తే కట్టిస్తారు ఈ మాట వాళ్ళని చారిటీ టైంలో చెప్పండి అప్పుడు చెప్పండి వచ్చినా సపోజ్ ఏదైనా కొంత సందాలు వసూలు చేస్తే ఇలాంటివి చెప్తే ఇచ్చే సందాలు కూడా అది ఇంకోటి రోజు ఇస్తారు ట్ మీ కడు ఆ రకమైన రివోల్ట్ మీకు చేతనైతే మీరు కనబడే జగత్తులో ఉండే నామరూపములను అన్నిటినీ తిరస్కరించగలగాలి దుశ్యమాన సర్వస్య జగత తత్వం అనారోపిత ఆకారం తత్వం మీరు అక్కడికి రాగలగా ఇప్పుడు చూడండి కనపడే జగత్తు అనుకున్నారు జగత్తు అక్కడ విద్యమానస్థి జగత అంటారు లేదు సిని యొక్క తత్వాన్ని పట్టుకోరు అంటలేదు ఇప్పుడు అక్కడ ఉన్నాయి వాటి తత్వమేమి అంటే బంగారము దీని పరిణామవాదము అంటారు పరిణామవాదం సాంఖ్యం అంటే బంగారము సత్యమే ఆభరణాలు సత్యమే జగత తత్వం అని చెప్పట్లేదు చె ఎవరో పాయింట్అవుట్ చేసిన వీటన్నిటికీ లోకము అంటే భూము లోకము భూమ సుమ ఇవన్నీ ఏమిటి లోకము లోకము అంటే లోక్యతే ఇది లోక కంటితో చూసేదానికి లోకము అంటే ఇప్పుడు లోక్యము అంటే ఏమిటి సుఖము అంటే ఆ కళ్ళు చూపుని ఇంప్రూవ్ చేసేటువంటి కలజ్ కము అలానే ఒక కావరు కానీ చాలా చో అని కూర్చున్న కవర్తో వస్తు కాబట్టి అది ఒకటే అర్థం పడింది కాబట్టి జగత్ అనేది విద్యమానస్థితి జగత అనుకోవడం వాళ్ళ అన్నాడంటే తప్పు సింపుల్ గా జగత అన్నాడంటే ఇంక సముద్రంగా లేదండి నిష్మానస్య జగత ఇప్పుడు సత్పస్య అన్నా నిజం సర్పం ఏమో ఇస్తుంది నిష్మానస్య సత్పస్య అనగానే అది సర్పం అక్కడ యథార్థంగా లేదు అని తెలుస్తూ ఉంటుంది ఆ పదం జగత్తు ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ జగత్తు యొక్క తత్వాన్ని ఎలా చేరుకోవడము అది మీరు కోట్ ఊరికే మామూలుగా మాటలలో అనారోపితాకారం తత్వం అనే డెఫినేషన్ ఇవన్నీ చెప్పి మీరు తత్వాన్ని చక్కగా వర్ణించి సూచించి తెచ్చిపడరు అది అలాగా మీరు ఎప్పుడు నిరంతరము దీనిని బోధన చేస్తూ ఉన్నారు ఒక క్షణం కూడా మీరు ఈ శోధన నుండి బహిర్ముఖులు కారాలు సపోజ్ ఒక క్షణం మీద బహిర్ముఖులయ్యారనుకోండి ఆ క్షణము అలా సాగుతుంది అనేక క్షణాలలోకి సాగుతుంది సాగి నిమిషము అవుతుంది క్షణం బహిర్ముఖులు అయ్యారంటే అది నిముషం బహిర్ముఖులవుతారు ఒక నిముషం బహిర్ముఖులు అయ్యారంటే ఒక గంట బహిర్ముఖులవుతారు జంట బహిర్ముఖులయ్యారంటే ఒక రోడ్డు బహిర్ముఖులు అవుతారు రోజులు నెలల్లోకి నెలలు సంవత్సరాల్లోకి సాగి ఒక జీవితకాలం వ్యర్థమయ్యే డేంజర్ కలదు కాబట్టి మీరు ఎలత్లో ఉండి సమాధానతను నిలబెట్టుకోవాలి మీరు శోధన చేస్తూ ఉండాలి ఇప్పుడు ఈ ఈ జగత్తు ముందు నేను ముందు నేను ద్రష్టను ద్రష్ట ముందు ఉంటాను ద్రష్ట ఉండాలి జగత్తు దృష్టి ఉండదు కాబట్టి దృష్ట్య మారిస్తే జగత్హ అని ఎప్పుడైతే అన్నామో అంటే నేను ఉన్నప్పుడే నాకు కనబడేదిగా ఈ జగత్తు గుర్తి కాబట్టి జగత్తు విషయంలో పడిన అంశములను స్పష్టంగా గుర్తించ ఒకటి ముందు నేను తరువాత జగత్తు రెండు చూసే నాకు కనబడేది జగత్తు మీరున్న అంశములను బాగా దృష్టికి తెచ్చుకోవాలి అప్పుడు ఏమవుతుందో తెలుసుకోండి మీరు జగత్తుకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వకుండగా అచూసేటువంటి అచైతన్యానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన ప్రభుత్వం లేదు కంటితో చూస్తున్నారంటే వాస్తవానికి కంటితో చూస్తా లేదు కన్ను యొక్క కన్ను చుట్టూ అని చేత మీరు చూస్తున్నారు కాబట్టి మీరు జగత్తుకు కనపడే జగత్తుకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా ఏ చైతన్యం వెలుగులో జగత్తు కనబడుతోందో దానికి దృష్టి ప్రేసి చైతన్యం చైతన్యానికి మీరు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి మీరు జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఎంతవరకు అయితే ఇస్తారో అంతవరకు మీరు జగత్తు చేత బంధింపబడ జగత్తు చేత బంధింపబడుతూ ఉండగా మీరు జగత్తు యొక్క తత్వాన్ని ఎలా సో శ్రీరామకృష్ణుడు వారు చెప్పేవారు జగత్తులో భాగంగా ఉండి జగత్తు సత్యం అవుతుంటూ దాని బంధింపబడుతూ ఉండగా మీకు జగత్తు యొక్క సత్యం అవగతం కాదు ఇప్పుడు మీకు పేకాట చెడ్డది అనేది మీకు తెలియాలంటే మీరు పేకాట మానేసి బయటకు వచ్చినప్పుడే మీకు పేకాట చెడ్డది అని తెలుస్తుంది రోజు పొందిన సాయంకాలం పేకాట అడుతూ ఉంటే చాలా ఉల్లాసకరంగా ఉంటుంది డబ్బులు పోతున్నా ఇంకా ఉల్లాసంగానే అనిపిస్తుంది అదంతా బాగుందని అనిపిస్తుంది తప్ప అది చెడ్డది అది తెలుస్తుంది దాని నుంచి బయటకు వస్తే అది చెడ్డదని తెలుస్తుంది అలాగే జగత్తుకు మీరు ఫస్ట్ ప్లేస్ ఇచ్చినంత వరకు అది మిమ్మల్ని బంధిస్తూ ఉంటుంది అప్పుడు జగత్తు కనబడేది దీనికి అహిష్టానం బ్రహ్మ అని మీరు తెలియజాలరు మీరు ఏదైనా ఉపన్యాసంలో చెప్తే చెప్పవచ్చు కాక చిలక అని మీరు జగత్తు యొక్క విధాత్వాన్ని ఎదుర్కాలరు కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడలు మానే మీకు నిస్సందేహంగా ఒక సత్యము మీకు అనుభవానికి వస్తూ ఉండాలి మీరు శోభన చేసి తప్పుకోవాలి అదేమిటంటే జగత్ అనేది కనబడేది ఎవరికి నాకు నాకు కనబడాలంటే ముందు ఎవరు ఉండాలి నేను నేను నేను లేవరు రమణ మహర్షి యొక్క మార్గం అందులో ఆయన హయా కూలీ అపాయ పుస్తకంలో గుల్లిస్తకం కంట విస్తారంగా ఇప్పుడు మీకు ఘటన కనబడింది అది మీకు మనసుకి కష్టాన్ని కలిగించింది అప్పుడు మీరేం చేయాలి ఈ ఘటన కనబడేది ఎవరికి నాకు నేను అప్పుడు ఆ ఘటన కలిగించే కష్టము పోయి నేను ఫోకస్ లో ని తొలిపోయి సెక్యం ఫోకస్ లో అలా కాకుండా మీరు ఆ ఘటన జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చి ఆ ఘటన సత్యము సత్యము సత్యము అని అనుకుంటూ కూర్చుంటే మీరు అటువంటి జగత్తు చేత బంధింపబడ కాబట్టి మీరు జగత్తుకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం మానే జగత్తు మీకు కనబడుతోంది మీకు కనబడుతోందంటే అర్థమేంటి మీ చూపులో ఉంది జగత్ జగత్తు మీ చూపులో ఉందండి ఇప్పుడు ఇంత విశాలమైన జగత్తు మన చూపులో ఉన్నారైంది ఇప్పుడు మీరు గురుగ్రహాన్ని చూస్తున్నారనుకోండి టెలిస్కోప్ లో గురుగ్రహాన్ని చూస్తున్నారనుకోండి టెలిస్కోప్ కి రెండు లెన్స్ ఉంటారు కన్ను పెట్టి చూసి ఉండే లెన్స్కి ఐపీ అని చెప్పారు ఐ అంటే కన్ను కదా ఐపీస్ మీ వైపు ఉన్నది ఐపీస్ అక్కడ ఉన్నది మ్యాగ్నిఫైన్ లెన్స్ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ చేత బాగా పెద్దదిగా చేయబడినటువంటి విషయాన్ని మీరు ఐపీస్ట్ లో చూస్తారు కాబట్టి మీరు గురుగ్రహాన్ని చూస్తున్నప్పుడు గురుగ్రహం ఎక్కడుంది ఐపీస్టులో ఉంటుంది అలాగే ఆ అంత గ్రహం కూడా ఐపీస్ట్ లో ఉంటుంది పెద్దతో ఉంటుంది మీరు కళ్ళు తెలిసి చూసాడే కొన్ని అల్లపూసు పెద్ద ఉమ్మడి సరి నల్ల కోసం చిన్న నల్ల కోసం చూసేది ఏది ఇంత ప్రసారి కర్ణం పెద్ద భూమిడికాయని చూసేది అదే కరుణం అదేమిటండి చిన్న కన్ను నల్ల కోసం కన్ను ముమ్ముడికాయ చూస్తుందంటేమో మన మీడియా చెప్పండి ఏ కన్ను చూస్తుందో భూమిడికాయని అదే కన్ను చూస్తుంది గురుగ్రహాన్ని కూడా అదే కన్ను చూస్తుంది కాబే కన్నుకి సైజు ఉంటుంది కానీ చూపుకు సైజు ఉండదు చూపుకి సైజు ఉండదు ఎందుకు చూపుకు సైజు ఉండదు తెలుసిన చూడబడేదాని సైజును చూసేది చూపు అంటే అర్థం ఏంటి చూడబడేదాని సైజుని వ్యాపించి ప్రకాశింపడేసేది చూపు కాబట్టి సైజు చూడబడేదానికి ఉంటుంది చూపుకు ఉండదు కాబట్టి చూపుకి సైజు ఉంటుంది సారీ చూడబడేదానికి సైజు ఉంటుంది చూపుకి సైజు ఉండదు చూడబడేది కదులుతున్నట్లయితే దానికి కాలం ఉంటుంది చూపుకి కాలం ఉండదు దేశ కాలకు అతీతంగా వెలుగు చూపే అలా ఉన్నప్పుడు కర్ణు యొక్క కర్ణు చైతన్యం గురించి ఇంక వేరే చెప్పేదేమున్నది కాబట్టి ఈ సకల జగత్తు మీ చూపునందు మీ దృష్టి ఎందు అంటే మీ తెలివి ఎందు ప్రకాశిస్తుంది అని మీరు మీకు కనబడేది జగత్తు ఇలా తెలుసుకుంటే ఏమవుతుంది దేహం అలాగే ఉంటుంది దేహం అలాగే మాయమైపోదు బాడీ వృద్ధిదే కాబట్టి బాడీ ఎక్కడ ఉంటుంది జగత్తులో ఉంటుంది మీకు కనబడుతో ఉంటుంది జగత్తంతా మీకు కనబడుతోంది కదా అలాగే ఏ మీకు జగత్తంతా కనబడుతుందో ఆ మీకు ఈ దేహం కూడా కనబడుతో జగత్తులో భాగంగా ఉంటుంది దేహము ఎప్పుడు జగత్తులో భాగంగానే ఉంటుంది ఎప్పుడైతే మీరు ఈ విధంగా దర్శిస్తారో అప్పుడు మీకు ఈ దేహము మిమ్మల్ని మోసం చెయ్యలేదు మీకు భ్రాంతిని కలిగించలేదు జగత్తు కూడా మీకు భ్రాంతిని కలిగించలేదు కాబట్టి జగత్తును స్పష్టంగా దాన్ని దర్శించటం అభ్యాసం చేయాలి జగత్తు దృశ్యము కశ్యా మామ నాకు ఎవరికి నాకు నేను నేను ఈ దృశ్య జగత్తును ప్రకాశింపజేస్తే మీరు అని మీరు తెలుసుకుంటే దేహం ఎక్కడికి పోదు అది ఉండితో ఉంటుంది అది ఎక్కడ జగత్తున్నట్టు కాబట్టి ఈ విధమైన శోధన ఎవడు చేస్తాడో అంతర్ముఖుడుగా వాడు ఏం చేసినట్టు జగత్తులోంచి తన స్వరూపంలోకి అడుగు వేసినట్టు ఒక అడుగు వెనక్కి వేసి జగత్తును విడిచిపెట్టి స్వరూపము ప్రవేశిస్తాడు వాడు ఆ స్వరూపము అనే వ్యాంటేజ్ పాయింట్ అంటారు అక్కడి నుంచి జగత్తును చూస్తాడు ఆ స్వరూపము కానీ చూసినప్పటికీ ఆ జగత్తు యొక్క జగత్తు అధ్యారూపము అని నామరూపములు వచ్చేయని దాని యొక్క అధిష్టానము పరమాత్మే అని తెలుస్తుంది దుశ్యమాన జగత్సర్వస్థ జగత్ తత్వమీరీయతే తత్వాల్ని మీరు పట్టుకోవాలి ఆ తత్వానికే బ్రహ్మ అని పేరు తత్వం బ్రహ్మ ఈరియట ఈ అంటే పూర్వ పురుషున్నది ఆ తత్వాల్ని మీరు పట్టుకోవాలి